तन अत्युंची आ सूर्य सन तेजस्ेजस्व ते, ते कम शरीरा ఆ వర్షాకాల మేఘము గత ఎలా పెరుగునా ప్రకారంగా పెంచిద్రములన్నీ శోషించేటట్టుగా పనిచేయుతూ విమానగ్రస్తంభం ఒక్కటి పెళ్లకించే సుహుజా సంరంభమే ఆ విమానం మీద వేసే ఉన్నది ఒక బంగారుమయమైన స్తంభము దాన్ని వెరగదీసినాడు అష్టంచి జర జరం నిప్పుతూ సులువుగా దాన్ని వెరగదీసిన వాడీ దా పాన్ని గిరగిర గిరా చుప్పుతూడా మారుతి చే సాధమును ఏకంగా అంచన స్తంభమచ్చిన సంభూతము హోగ్రం శిఖలందగ్ ధంబు గావించే త్రిపినటువంటి వాడు ఆ ప్రసాదమును రక్షిస్తూ వద్దుతున్నా ఈ రాజసులను అందరినీ కూడా నాశనము చేసి పడగొట్టినాడు ఆ వారిని అందరినీ కూడా ఆ యమధర్మ రాజు సన్నిధానములకు పంపించి పంపించిండూ రాక్ష గగనాన్నివచ్చు కూడా తన శరీర తేజస్సు చేత వెలికింపజేయుతూ రాక్షసులంతా వినేటట్టుగా ఏమంటాడు హనుమా రాక్షసు రావు నుండు పంచవటమునందు వంచికుని దెచ్చిన మహాత్ముని మిత్రుడరెందు మహాపురుషుడైనటువంటి రాముని యొక్క పత్ని రావణుడు దొంగతనంగా తీసుకొని వచ్చి అశోకవనమునందు పెట్టగా ఆ రామచంద్రస్వామి సుగ్రీవునితో సఖ్యం చేయగా సుగ్రీవుడు అనేక వేలమంది మంది వానరులను నలుదిక్కులకు పంపించినాడు ఈ మహాదేవిని వెదకటానికి దిగ్గుల వృత్తి వారి లోపలకి సీతంగా వచ్చినాడన్నా సంచరించిన సంచరించుతున్న వానరుల్లో నేను ఒక నేను ఈ లంకకు సీత మహాదేవిని చూడటానికై వచ్చినాను మరియు వాసుగ్రీవునకు దశనాక బను వాసుగ్రీవునకు పది ఏనుగల బల వారు దశ నాగలు ఆ పది నూర్ల ఏనుగల బలం గల వారు దశ సహసేల ఏనుగల బలం గల వారు నుగం గల వారు ఆ మహాపరాక్రమము గల వారుభావులు గరుడుతో సమానమైన ప్రభావం గల వారు ను हरिधमुनेक शत सहसा कोट्यभुत संख्या हरियोधबू लक्ष అర్భుదములతో ఉన్నారు సుమా ఇంత మంది అని చెప్పడానికి లెక్క చేయటానికి వీలు కాదు రాక్ష లంక మీదకు నిశంకారు రాముడు మహానుభావుడు రాముని తోడు నిష్కారణం వైరం మహాపురుషుడైన రామునితో అకారణంగా వైరము పెట్టుకున్నారు రావణుడు కనుక ఎక్కడ లంక ఎక్కడి మీరు ఎక్కడ మీ రాక్షసులు ఎక్కడి రావణుందో రావణుండి ఎక్కడ పరాక్రమ సూర్యుండ పరంపరల విశేషం పరాక్రమ సూర్యుడైన రాముని ఎక్కడికి జపానముల చేత మీరంతా చచ్చిపోవటము సంభవించును అని హనుమ పలికి హనుమంతుణ్ణి ఎప్పటి ఎట్లు తోరనారు గుండీ వైర సమాగం మనకి ఎదురుతూ అని చెప్పినటువంటి వాడే మరలా తోరణం మీద చూస్తూ ఉన్నాడు ఇంకా రాలేదేని అంత రావుణ్ణి చేత అనుగాతుండీ లలిత సువర్ణ కుంగల తాతకే యోట కోటి రాతుల్చి జంబుమాలి బయలుదేరినాడట సమస్త భూషణములు కిరీటములు బాహుగురులు హారములు మొదలైన భూషణములన్నీ ధరించినాడు ఇంకా ఎప్పుడు పెట్టుకోబోతాడుచి అనేక విధములైన గంధవు పోతలు పోసి గోడలో వేసి ప్రభావితం కంకటము తొడికి ఆ అంగారక కవచము దొడిగిసన శరాసన సమానో దగ్గ తర చిత్రమండి యొక్క తరువుని దేవేంద్రుని యొక్క ధనసుతో సమానమయ్య చిత్రమైన ధనస్సు ధరించి నెక్కి ఆ గాడిలతో పొంచబడిన రథాన్ని ఆరోహించిండంకారిన ఎంగి దశ దిశల నుండి చెలగా ఆ జంకాడు రోగింతు చూద్దోని చేత దశ దిశలన్నీ కూడా జంబుమాలి వెడలే ఆ ప్రకారంగా మహాజీవి ఆ బయలుదేరినాడు జంబుమాలి యుద్ధమునకు ఇతర నతి దర్శను మహాకాయుంందు కరవాల పిండి వాళ్ళ శులాది నానాసాధనం ధరించి కవచప్రభా విశేషం మన వైశ్చానరుని భంగి నాదమున నిలు నిలువని ఎదలుతుతూ ఓ మహాభంకరములైన సాధనములన్నీ కైసేసి కవచ కాంతి చేత దశ దిశలన్నీ కూడా వెలిగించుతూ పెద్ద చేయుతూ వానరుడు ఆ నిలు నిలుమని అదల్చుతూ అతివేగం ఆ చూచినా మహాకోపంతో అంతకుని మాదిరిగా మండి పడుతూ వద్దుతున్నా ఆ జంబువాలిని చూచి హనుమా వస్తూ ఉన్నాడు సుమారాడు యుద్ధానికి అని ఆనందపడుతూ కూర్చొని ఉన్నాడు సహింపకు గుడై సాహకుడు శక్కుని దాకడు వృత్తులకి ఆ ఉత్సాహయుక్తుడై ఉన్న హనుప యొక్క పరాక్రమం చూచి సహింపాలక ఆ దేవేంద్రునితో తాకినటువంటి వృత్తుడి మాదిరిగా పోయి తాకినాడు దారుణ కాలకటన్ని మహాభయంకరములై కాల సర్పములతో సమానములైన అనేక బాణములు బగించి కొట్టినాడు హనుమీద అర్ధ చంద్రాకారమైన బాణము ఆ యొక్క కన్నె శరంబు శరంగునల్లా ఒక బాణము శరస్వరములు భుజములసి అచ్చనముల అది బాణములు భుజములు ఎందు కొట్టి సింహనాదం చేసినాడు రాక్షసుడు మరియు మారుతి రక్తమండలం బిందుమై నభమున వెలుగు వెలుగు నవ మహాపద్మట్టు ఎల్లగా తడిసిపోయినాట రక్తం చేత హనుమా తడి ఎర్రగా ప్రకాశించినాడు శాతికు పీడితుడై మనం గుణంగా నలుతూ పార్శ్వభాగమునగాలెడు నొక్క మహోపలంబు నొక్కున బికలించి దచ్చి తూచీ కోపం కలిగిన వాడయ్య అనుమా విశాలమైన నలరాయి పెల్లగించుకుని వచ్చి ఘోరతరం ఒక జమ్ము బాలిపై ననకుడు వీచి వైచి మొద బాధకం ఎంత అగ్గర దగ్గర గిరాబ్బి ఆ జమ్ము బాలి నెత్తి మీద దేవతలంతా కూడా సంతోషిస్తూ ఉండగా దానవాధముడు గకపరెంతు నమ్మహోబలమును దా గడువటి పరిబాణం వస్తున్న పర్వత శిఖరాన్ని చూచి పది బాణములు ప్రయోగించి తుంపులు తుంపులు తుంపులుగా ననగబెట్టినాడు ఆ జంబువాలియ హృదయం రాయి వ్యర్థమైపోయిందేని ఆ విశాలమైన ఒక వృక్షాన్ని పెళ్లగించినాడు నమ్మక వీరి బాహావిభవం గగనమునందు కిరా దిప్పినటువంటి дияग राजसुनि मेदा పొదున కలిగిన బాడములు ప్రయోగించి వృక్షాన్ని కండఖండములుగా నరికి పడగొట్టినాడు ఏ పారంలు నాలుగు మస్తకమునల్లా నాలుగు బాడములు ప్రయోగించి హనుమయ శిరస్సున కొట్టినాడు ఐదమ్ముల ఐదు బాణముల అవసభాగములరాడు సాయక పరిపూరితను కోప మగ్గలముగా అర్ధ బాణములు తగిలే వరకు మంట మండిపోయినాడు హనుమ ఏమి రావీడు బాణములు వేసి కొడుతూ ఉన్నాడు నన్ను అని ఏమయముగో ఘన పరిగాయములందుకు కొన్ని వేస ఆ కాల వాయుసు ఉన్నది ఆ ఇనుము చేత తయారై ఉన్నది ఆ పరిహము పూర్వం మాదిరిగా మరలా పరిసాయుధాన్ని అందుకున్నాడు సదల మిడుగురు సదలం తీనందు మిడుగురుగా త్రిప్పినటువంటి వాడై రాక్షసుల మీద ప్రయోగించినాడు కొండపై తీవ్రదారు నొల్ల సద్ధినంతకుని భీకర దండములీలవేకతో నది పరతించి దొర ముందు రావడంతోనే వజ్రం గదా కొండ ఎలా పడును ఆ ప్రకారంగా ఆ యమధర్మరాజు యొక్క కాలదండం మాదిరిగా ఆ రాక్షసుని యొక్క హృదయం మీద పడ్డది ఆ దెబ్బ చేతే చేతికి చేయే కాలికి కాలే భోషకు భూషణములే అని చూర్ణమైపోయినవిణమయ్యే సోతరక్ష రథ సహితము గల్లా సూదుడు రథముతో ఎప్పుడైతే జంబు మాలి చచ్చినాడో మిగతా వారు దూరము నుండి ఉండి చూస్తూ ఉన్నారు హనుమ పరాక్రమము ఇక కాలికి బుద్ధి చెప్పినారుంటి కంఠనకు జంబుమాలిందైత్యంకరులు చచ్చుటందల పోసి వెండి అపోయి చెప్పినారట రావణాని ఊబబ్బిన మంత్రి కుమారుడు నాడే జంబుమాలి గారు వెళ్ళిపోయినారు అని చెప్పే వరకు మంటం పండిపోయినాడు రావణుడు తన కోప వేగమున్న కమ్ములు నిప్పులు రాలనివ్వడా వనచరుడు ఆ కంటి వెంట నిప్పులు రాలితుండగా ఎవడు రా అంత బలవంతుడైన వానరుడు వాటి బలంబుల కూక్కున్నదని వాణ్ణి పట్టుకొని వనకిం కుటం నందనుల నేపురం వని ఆ మంత్రి కుమారులు ఏ గురున్నారు పంపించినాడు మీరు పోయి ఆ వానరుడెవడో అతన్ని పట్టుకురావలసింది అని కొంచెం సమేత కుమారుని వానరోత్మన్ అంచన సేవల తెలియ కనకాయుని దాకితలం చేగా బయలుదేరిన హనుమతో తాకబలినని ఉద్దేశం కలిగినటువంటి వారై మండి పడుచు వాయువుతో సమానమైన వేగం గల వారయన భూషణములన్నీ ధరించిన వారయే రక్త చందనము రక్త మాయా పరిధానములు ధరించి ఆ ఎర్రనైన వస్త్రములు ధరించి ఎర్రనపు ఎర్రని చందనపు పూత పూసి ఎర్రని మారిడలో వేసుకుని చెత్త కంచము వర్ణములు దొడిగి మహాచద్రమై గట్టివైన కవచములు తరిగినా ఆ ఇంద్రధనస్సుతో సమానమై భయంకరమైన ధనస్సులు చేతితో ధరించిన వారయే దాను రోజేయు మహాభయంకరంగా మరయుంటుము సవరమునందు కెంగరులు చతుటయున్విని శోక తప్పులయ్యి తమ తమ యాండ్రు బిడ్డలను తల్లులు తండ్రులు మెత్త వర్గములు చెమకుని సంఖ్య బలం ములగూటి చలం వెలత్పకయ్యమునొకటిం వెడలి బయలుదేరినారట ఆ కింకరుడుంతా పోయినారు కనుక వాళ్ళంతా ఆ కింకుల యొక్క సంబంధులంతా ఏర్చుతుండగా వీరు బయలుదేరినారులకడిచి బయలుదేరినారుంచి ఆ రథములకు కట్టినటువంటి గుర్రముల యొక్క గెట్టల చేత లేచన దుమ్ము ఆ ప్రపంచమంతా ఆవరించి అంధకారము చేసింది తోరణారూహ నందము గుర్తుమట్టి అట్టహాసం గురా ప్రకారంగా వచ్చి తోరణారూహుడై కూర్చుని ఉన్నాను చుట్టుముట్టినారు రాక్షసులు చాపములు రాక్షసుల మేఘములు ఘనత రసింహనాదనములు చలంగా రాక్షసులనే మేఘములు గర్జలని మీరుముతూ అూపక స్వరాలయ శైలమునాక్రమించి హనుమా మీరు పర్వతమును ఆక్రమించియన బాణ వర్షము ఆ బాణమనే వర్షాన్ని కురిపించినారు ఆ ఇతర వృష్టిమంతమ్ములకు వలాహకమ్ములు గురి వర్షధారులకు జలంపని మహాశైలము పోలికన పవమానంద ముందు వర్షము కురుస్తూ ఉంటే ఏమి చలించినటువంటి పర్వతమా ఏమనేటట్టుగా ఆ హనుమా చలించని వాడయ్యే కొందుకు సేపునకు తుషార సంహతి తొలగనతో కొంచెం సేపు విశ్రమించి చూచినాడు తూచి ఆ మంచులు కదా నశింపజేసి బయటకు వచ్చుతున్న సూర్యుడా ఏమనేటట్టుగా లేచి విజృంభించి అఖండ ప్రకండల లాంగూలం మున దక్కుతూ ఆ రాక్షసులు వేసే బాణములని ఆ బాలము చేరగ కొట్టుతూ అఖండ వేగం ఆ మహావేగం చేత గగనానికి లేచి కాపచారు ఆ అను ఎప్పుడైతే పైకి లేచినాడు రాక్షసులు కూడా కాపచారుడు కనుక థములతో కూడా గగనానికి లేచినారు హనుమంతులకు సంగ్రామయ్యే ఆ వారు ఈయన ఒక్కడే గనుక వారితో మహాభయంకరమైన యుద్ధము చెల్లింది పదివీరు భూత సంతానములకు సంతాపం అడ్డ సమయమునందు హనుమా గగన చరములైన భూతములన్నీ ఎల్లా ఆడిపోయేటట్టుగా పెద్ద సింహనాదము చేసి వాళ్ళ విక్షేపు ఆ వాళ్ళము త్రిబుతూ ఉంటే దాని గాలి చేతు దేవతాయానములన్నీ సుళ్ళు దిగిపోతూ ఉండగా వినతాసు గైకొని ఆ గరుడు మాదిరిగా మహావేగమును అంగీకరించి అసమాన భుజ దశగా అస సమానము కాని భుజ బలము ప్రకాశించుతుండగా రావమున గుండెలవి పెద్దని చేత గుండెలన్నీ పెద్దలు చేసి పదముల దన్నీ ఆ పాదముల చేత తను తను సిత వారి శరీరములన్నీ చించి పారవయిచి చేత చేతితో దెబ్బలు వైచినే కఠినములైనటువంటి పిరికిన పోడుల చేత ఏడుగురు రాక్షసులను హతపు చేసి చంపి మంత్రినందోలి మంత్రి నందములు నందయిపోయినారు లంఘించి వ్యక్తమ్మన పరికాఘాత యోధమ్ముల కుంభవితల కిందకి దిగి ఆ పరిఘాయుధము పైన ఉన్న దిగిన కరిపుచ్చు కొనిక సైన్యం మీద ఏనుగుల నటినీ కూడా నరికి పడగొట్టు సారథిజునవి కనుక రథానికి చుట్టే తిన్నీ సారథి రథము మొత్తము చుట్టి అక్కకి నానికి ఏమిద పోతూ ఉన్నారు అంతులేదు ఒక్కొక్క సరుపు తరుస్తూ ఉంటే చేతితో కొర్రబులు దెబ్బ క్రింద పడి సస్తు వస్తూ ఉన్నవి ఆ పదార్థులను ఒక్కొక్క తన్ను తంటూ ఉంటే తన్నుకు పది ఇరవై మంది పడిపోతూ ఉన్నారు ఇట్ల చతురంగుగా రూపు మాపీ ఆ వజ్జన ఏనుగులు గుర్రములు రథములు కాల్బలము మొత్తం అంతా నిశేషమైపోయింది ఒక్కడు కూడా మిగలలేదు మాంసం సుఖాలంబులకు ఆహారం చేసి ఇక మాంసములు తినటానికి వచ్చినవి అనేక విధములైన పనిపోతులు నక్కలుగు గుడ్ల గోపులు మొదలైనవన్నీ వచ్చి ఆనందంగా చుంటూ ఉన్నవి సంగ్రామత యుద్ధ భూమి రక్త నదులు ప్రవహిస్తూ ఉన్నవిన రక్కులంపున ఆ దేవతలంతా కూడా స్తోత్రములు చేస్తూ ఉన్నారు హనుభా నీకే తెగిపోయింది ఇంత పని చేయవలను అంటే ఇంకొకరు చేయలేరు అని స్తోత్రములు చేస్తూ ఉండగా మరలా తోరణ స్తంభం మీద కూర్చున్నాడు లాంగోళం కుదిబ్బుతూ తదాగమనం గటీ చిందుతుండే దిబ్బుతూ ఇక ఎవడా వచ్చేది అని చూస్తూ ఉన్నాడు వానరకుల చేతన మంత్రి నందను హతులపుటాలకించి దాధపుడ శోక రోషముల్ మచను విరుద్ధినంద వెళ్ళి చెప్పినారట చెప్పే వరకు దుఃఖమును రోషము రెండు కూడా ఒక్కసారి పెనగొనిపోయినవి ఆ రావడునకు మక్కడు వచ్చనే ఏ సమున్నతీరుడెవ్వడు ఒకనొక వానరుడు వచ్చి ఇంత పని చేసినాడు అంటే ఎవడు వాడు ఇక నాతను వచ్చేవాడెవ్వడు ఈ రాక్షసులలోని వి తగ్గించుడనగా అని కొంతసేపు ఆలోచించి విరూపాక్షుడు రఘస రఘసుడు యూపాక్ష యూపాక్షుడు హాసకర్ణులనగా హాసకర్ణుడు గల వాడిన వితబ సేన వీక్షించి పలికే ఈ పేర్లు కలిగిన ఐదుగురు సేనాధిపతులను పిలిచి మీరు పోతే కానిక వాన సంగతి ఏమిటో తేలదునక పోవలసింది అన్నారు అంటే సమస్తమైన సరించి ధరించి సరించి ధరించి బయలుదేరినారు యుద్ధానికి వైరులు స్వామి వచనములు ప్రతిగ్రహించి హను మధ్య మన వ్యక్త మానసులైలైకాల హుతాశ భంగి వెలు ముసల స్వయం శతంగా మాతంగతంగలతో కూడి మహావేగం మన నాచంగం మన గురించి ఏనుగులు రథములు కాల తమ వెంట వచ్చుతుండగా రథముల మీద బయలుదేరినారున్నీ ఎలా ఉన్నాడు ఉదయాద్రి మీద ప్రకాశించుకున్న సూర్య మండలమా ఏమనేటట్టుగా ఆ తోరణ స్తంభం మీద కూర్చుని ఉన్నవాడు నువ అఖిల లోకం వలక ఆధారమయలము భంగిరాలు ఆ మూడు లోకములకు ఆధారమైన మేరు పర్వతమా ఏమనే చెట్టుగా ప్రకాశించేవాడు ను మనసు ముగములు మోవద్ద మూడు లోకములు మోయితున్న శేషును తిరస్కరించుతున్నామ్మ తోక గలవాడు నువే ప్రళయావసరీ ప్రళయకాలము అగ్నిహోత్రడు నువేత భుజ సత్వ మలవాడు నువే అధిక వీయు ఆ అధికమైన వీర్యం గలవాడు నువ్వు అతిశాహు అటువంటి మహాపురుషుడైన హనుమంతుని చూచినారు ఆ రాక్షసులు అంగు సరముల శైలక్రమించినట్లు దానవుల వీరు నాక్రమించి గడిగురియు భంగి ధోర శస్త్రాలొక్కుముగి మీద తరకించి తొక్కు చుట్టూ క్రమ్మి పర్వతం మీద వర్షమును అలా గురిను ఆ ప్రకారంగా అనేక అస్త్రశస్త్రములని ఒక్కసారి పరగించి హనుమ మీద కొట్టినారు ఆ రాక్షసులు తల మిగిలి దొద్ధను బల సూదన దిపుడు ఘోరేన వీరికందరికీ తల మిగిలినటువంటి వాడై ధనస్సు సజ్జం చేసి ధ్వనింప చేయితూ పోయి ఆ హనుమతో తాకినాడు కండంధన్ మహాభయంకరములై ఆశీ విష సర్పములతో సమానములైన ఐదు పాండములు హనుమ యొక్క सरस्वेना चेत प्रकार दुर्धर जप च हूं महाकोपंगलवाड़ी भूमिया आकाश वाल मध्यकोलमंत निंदेट పెద్ద ధ్వని చేసి మహావేగంతో గగనానికి లేచినాడు వాడును రసైతమ్ముగా తోట నెగసి వాడు కూడా రసంతో గగనానికి లేచినాడుగాండ ప్రకాండమ్మ ఆ బాణములు అనేకములుగా పరగించి ఆ అవకాశం చేసుకొచ్చినాడు హనుమను మహాబల నంద నుండి తన్ను నాకకుండా వాళ్ళమ్మునము విరిగిందట్టుతూ ఆ తను ఆ బాణములేవి తాకకుండా తన యొక్క వాళ్ళము చేత తట్టు చూరంతమ్ము పదను ూరి వేగం మన నర్దానముని దోల దోలినవాడును మహావిజృంభ మానం గల వాడ ఈ తోలక తూలిపోయేటట్టుగా కొట్టగా రాక్షసుడు అనేక శాస్త్ర పరంపరీ లక్ష చేయనటువంటి వాడై అనేక అస్త్రములన్నీ కూడా పరగించినాడు మహాకోపంగల వాడై హను పడవ శరీరం పెంచి పర్వతం ముప ఇంగుడు విద్యుత్ దాసి మహావేగం మునపరపతించి ఇంకా కొంత దూరం గకనానికి లేచినటువంటి వాడు ఈ పర్వతం మీద పడినటువంటి యొక్క పిడుగాయమనేటట్టుగా అతని రథం మీద గభాలు చూకినాడు ఆ ఎప్పుడైతే చూసినాడో దాని చేత ఎనిమిది గుర్రములు చచ్చినవి భగ్నాక్ష కోబురం ఆ రథముదా కోబురములు ఆ కొండలు ఆకులు మొదలైనవన్నీ చూర్ణము చూర్ణమై పోయినవి కేతను ఆతపత్రములన్నీ చూర్ణము చూర్ణమై పడిపోయినవియే ఆ దుద్ధరు తోడనే ఆ దుద్ధరుడు కూడా జీవితము పోగా రథంతో భూమి మీద పడిపోయినాడు ఉపాక్ష విరూపాక్షలు సంజాత రోషులయ్యే ఆ ఎప్పుడైతే వాడుపడ్డాడో ఉపాక్ష విరూపాక్ష వీరికి కోపం వచ్చి వీరు లేచినారుహావేగంతో వజు దాక కొండరు దొక్కటి తాకి ఇద్దరు పోయి కొండలు గదా దేవేంద్రుడి ఎలా తాకును प्रकार कल्प्री परगं को राष्ट्र व्यक्रम सत्ती मुस्टिघातम चेत वारी वेगम అడంచినటువంటి వాడే హనుమా హత్తి కింద బాధకు వచ్చి దీర్ఘకుజ మగ్గలి కంద కలించి దాని చేతాలు గోల వైకి వశధాతర తుల్యుల వారినిద్దరినీ ఆ భూమికి లంఘించినటువంటి వాడే వృక్షాన్ని పెల్లగించిన దాని చేత వారినిద్దరినీ పడగొట్టినాడు భూమి మీద వానర శ్రేష్టని చేత కూలిన రూపార్థ విరూపార్థ దుద్ధరులందూచుకోపాటో వచ్చిన వారిలో ముగ్గురు పోయినారు ఇక ఇద్దరున్నారు వారిద్దరు డు ధరించి పోయి హనుమను తాకినారు బాహుబల తర్పములు ఎప్పటి విక్రమించి తను వరద వంటగా పొడి దాటుమ యొక్క శరీరము పొడిచినటువంటి వారి ఆయుధముల చేత పెద్దగా ధనించినారు ఇంత పని చేసినాము మేము అని సాయస ఆ షోలము చేత నుంచి హనుమాచితో లసి తనూరు నలంతిన వాళ్ళు ఆ శరీరం అంతా రక్తము స్రవించింది ఎర్రగా తాడు తరిసిన కోపయుక్తుడయ్యే ఆ గరుడు కదా ఎలా విజృంభించునో ఆ ప్రకారంగా మహాకోపమును అంగీకరించి గురుతన పక్షపాత పని కుంజశిలా పరిపూర్ణమైన భూధన శిఖరం ముఖో తత్వమునందే అనేక వృక్షముల చేతు బుక్షల చేత కూడిన ఒక పర్వత శిఖరాన్ని పెళ్లగించి పెట్టుకుని వచ్చి రాక్షసులు రాటున భీతి దలంగి పార బెల్కురికి వైరులిద్దరు ఆ దేవతంతా సంతోషించుతుండగా రాక్షసులు పైవిత్రత్తులై పారిపోయేటట్టుగా ఇద్దరిని ఒకేసారి బాగా నాడు కంట శిఖరం పెట్టిన నుంచి చచ్చిపోయినారు ఐదుగురు వచ్చిన సేనాధిపతులు చెల్లుకున్నారు ఇక వచ్చిన బలములున్నవి కనుక వాటి మీద దూచినాడు గజంగులను ఆ దూచినాడట ఏనుగు ఎత్తేదిన్ని ఇంకొక ఏనుగు మీద వేసి బాధేది కాల పడులున్నారు గను రెండు కాళ్ళు పట్టుకునేది ఒక్కొక్కడిని ఇంకొకడి మీద వేసేది బాధేది వాడు వీడు వస్తున్నారు ఇంకొక రథం మీద వేసుకొట్టేది గుర్రముని ఎత్తేదిన్ని గుర్రము మీద వేసి చంపేదిన్ని ఆయుధములవరం లేదు అవి మొత్తం యావత్తు నాశనం చేసినాడు పంచసేనాయక సైతం సైన్యముల నిస్తేషంబుగా రూపు మాధిపూర్వ ప్రకారమ్ముల తోరణం వ్యక్తి యొక్క అంతకాల రుద్రుంగోలే ఆ ప్రకారంగా పంచసేనాధిపతులను వారి సైన్యములు అంతా అంత ఉల్లంఘించిన మరల యథాప్రకారంగా త్వర స్తంభం మీద ఎక్కి కూర్చున్నాడు నవ్వండు వైరు రాక చెదురు చూపుతుండే ఎవడో ఎవడు వద్దాడో వైరి అని చూస్తూ దాని మీద కూర్చుని ఉన్నాడు అంతరావ నుండు సేనా ప్రతిపంచకం చదరంగేతంగా బలి కోప సంవత్సరీండ తనకెలం కులం అలంకుతుండకుమారు వీక్షించి రామారును <tries> <tries> <tries> <tries> <tries> <tries> అక్ష నీవు పోయి రావలసిందే తప్ప ఇతరులకి ఎవరికి కూడా సాధ్యమయ్యేటట్లు లేడు ఆ వానరుడు అనేక మంది యుద్ధమునకు పోవటమే తప్ప మరల తిరిగి వచ్చిన వారు ఒక్కరు లేరు అనేక మంది పోయి చచ్చిపోయారు కనుక నీవు పోయి జయించి రావలసింది అన్నాడట అక్ష కుమారుని అని నియోగించను నవ్వేర శేఖరులు పితృవేక్షణ విన్యాసమాత్రం మునతని మనోభిలక్షతం విరింగి అని చెప్పగా తి యొక్క వీక్షణము చేతని ఆ తండ్రి యొక్క మనోగతమైన విషయమంతా తెలిసిన వాడై అక్షీణోగ్రతకు వినిత విరూపాక్షుళ్ళు తపస్సు చేత చేయింపబడిన సాంభముద్యుగలవాడు అయితే హరియక్షుల్ రాక్షస శ్రేష్ఠుడున్ను యుద్ధమునందు దేవేంద్రుని జయించినవాడు బాణాసనాధ్యక్షుండు అనేక విధములైన ఆయుధములు ధరించిన వాడు వాక్య ప్రేరితుండ్రిప్తాధ్యము అయ్యే తండ్రి యొక్క వాక్యము చేత బ్రాహ్మణుని చేత నే ఎవడగా అగ్రిహోత్రుడు కదా కొండ మునందు ఎలా మండును ఆ ప్రకారంగా మండినవాడయ్యేష సిద్ధ గదుడా సాయసానుల సంగతంకి వరగాదులందరినీ చేత రికి యుద్ధము చేయగలిగిన నాకు అల్పకీసుని పరిమాత్తుటెంత ఇది చూడు ఇప్పుడే కూల్చి వచ్చేదనా అసల్పుడైన ఒక వానరుని సంహరించడనగా ఒక లెక్కలో అని పని కాదు ఇప్పుడే పోయి అతన్ని జయించి వచ్చేదను చూడవలసింది అని పలికి సంరంభ విజృంభితుండీ అదే రావణుని ముందు పలికి యుద్ధమునందు ఆసక్తి గలవాడైత యుద్ధముందుకు తగిన వస్త్రములను మాల్యములను పోషణములను ధరించిన వాడై మనుకోరికే రాదులం కై హారములు కుండలములు మొదలైన భోషణములన్నీ ధరించి నీరం ఆ అంబులుపుతో పొడిపిడి తాడు గోదామ యుద్ధము నందు దెబ్బ తగలకుండా తొడిగయ్యేడు చర్మమును తొడిగినవాడయ్యేత్ర కార్ముకములేదు బంగారు మెలుచుట్టుతో కూడినవగా ధనస్సు చేతితో ధరించి ృత్మో ఆ గోధ్వజంగును బంగారుమయమైనటువంటి దీన్ని అనేక విధములైన భూషణములతో కూడిన ఒక దివ్య రథమును ఆరోహించిన వాడే బంధురంగా కామగమనం సురాసుర ప్రశ్యమును సమస్త వస్తుంది పరిపూర్ణమును అసాధ్యమైన దీన్ని లోకమునకు పోగలన వంటి లోకమునకు పోగల సమర్థత కలిగిన కలిగిన దీన్ని పరివృతం సుందర చందనం గుణపరి భాగం గుణివసించి అనేక గంటల చేత కూడిన ఒక సుందరమైన రథం మీద ఆరోగించిన వాడే యుద్ధానికి బయలుదేరి బంగారు ధ్వజములతో కూడిన జెండాలు గల మందర పర్వతముతో సమానమైన రథములు ప్రబల హస్తా వల్ల చే పర్వతములతో సాఠీకునటానికి సమర్థవంతములైన ఏనుగులు మనమున్న గంట మనస్సున కంటే వాయువున కంటే వేగము కలిగిన గుర్రములు కరిగిపోసిన ఎక్కువ గర్తంగున కఠినంగములు గల కాల్బలములు కరిగిపోసిన ఉక్క ఏమనేటట్టుగా కఠినములైన అవయవములు కలిగిన ఏనుగుల యొక్క బృంహిత గుర్రముల యొక్క హేసారవములు వీరస రాక్షసుల యొక్క సింహనాదములు చలగితన్ను చుట్టూ పరివేష్ించి వచ్చుతుండగా అది మథన దుడానికి వెడలింగే శత్రువులు నిరసింపగల స బుడు ఆ రథ చక్రముల యొక్క ఘట్టన భూమిని మోయుతున్న శేషుడు తలలు ఉంపుతుండగా ఆ పైన ఎడ్డిన జెండాలు గాలి చేత గన్న మేఘములన్నీ చల్లా చదురపోతూ ఉండగంగింది ఘంటలే చేత భూమి మధ్య గోళము అంతా నిండిపోతూ ఉండగాంకా సముధూత రాగం కడలకు గాడంత కాతబగాముల యొక్క గిట్టల చేత లేచిన దుమ్ము తిక్కులకు అధకారమును సంపాదించుతుండగ అంబరంకరణమయ్యి గగనమునందు పోతున్న సూర్యరథమా ఏమనే జట్టుగా చేరి తోటానికి వీలుగా గంగ నిరుపమాన సూత సామర్థ్యూత్తి మనసు యచ్ని రథము అమాలమునకు నడచే ఆ సూతును య నేర్పరితనము చేత బయలుదేరి పోతూ ఉన్నది అక్షుని యొక్క రథము చతురంగుగా చతురంగ బలములతో కూడిన వాడ యుద్ధమునకు నడచి సమీపించి చూపులు నాటి చొప్పుల అగ్ని కణములు ఏ ప్రజ్ఞను చూస్తూ ఆ చూపున అగ్ని కణములు ములుచుతుండగా వానరూనుగనియే జగన్నంగుతో రాజు ఘనతర లాంగూల చాలే చేయముధానమైన లాంగూలముతోక తిప్పుతూ ఉంటే దాని చేత మేఘములన్నీ చొలా చదురైపోతూ ఉండగా చదువుల కాబోతోప సంరక్త వదనము ప్రళయాక భయంకరమైన వదనము ప్రళయకాల మనందలు సూర్య నిత్యమై గోచరించుతుండగోట శక్త భాసు తనూరహములు పాపక జాల పకి భక్తుని చేత దరిశన తనూరహములు శరీరము నొందన్న రోమములు ఎర్రగా అగ్నిహోత్ర శిఖల మాదిరిగా ప్రకాశించగ రుద్రమూర్తి విరయంగ తోరణ రూఢుడగుతు ప్రళయ కాంతగా అంతకుని భంగిగాలుతున్న వానర శ్రేట్ పౌమాన సూను గరీ ప్రుడా ఏమనేటట్టుగా మా आोरण स्तंभ मेदना चुपापुति चूचना शरीर उठव मुन शत्रुनगू महा बुद्धि की युद्ध मुन उत्साह कि अक्षकुम सारथमुख सारथि सारथि अभिमुख रथा बोनीय ఆ హనుమకు ఎదురుగా రథాన్ని తోలినాడు అది నీ సహస్ర నిర్ఘోష భీషణము కాదనుతుంది అనేక వందలు గంటలు కట్టిన కారణం చేత ఆధ్వని చేత మనోహరంగా పోతూ ఉన్నది రథము అప్పుడు రావణ కుమారు అడ్ సమయము చేత దర్పితుడయ్యే ఆ కుండలముల చేత ప్రకాశం గండ స్థలములు గలవాడు నువ్వు ఆయుధములు ధనస్ హరించిన వాడయే ృతం వైన కోపం గుణం బోలన సమాన వీయుండనరు గడ్డి చేత ఆచ్ఛాదింపబడిన బావిలోనికి పోయినట్లుగా హనుమను సమీపించినాడు అక్షుడు భగించిన ఏనుగు తండమును చూచిన సింహము గదా ఎలా ఉత్సహించును ఆ ప్రకారంగా భూమ్యాకాశముల మధ్యగోళమంతా నిండేటట్టుగా భోరున ఒక సింహనాదం చేసి ఆ యుద్ధానికి అభిముఖుడైనాడు సమాగమంభమైల్ హనుమయు ఇద్దరు యుద్ధం చేసే సమయముందు ఆ దేవతలకు రాక్షసులకు కూడా మహాభయంకరము ఆశ్చర్యమును కలిగించింది అతడు ఎండగా ఉండే ఆ సూర్యుడు ఎండగాయక చూప నుండు వేవకుండే ఆ బాగా వాయుదేవుడు వేసలేదు హోత్రుడు తన వేది ఆ అగ్నిహోత్రుడు తన యొక్క వేడి మనంత సంహరించుకున్నాడు జలంపకుండే ఆ సముద్రము ధ్వనించుటలేదు సంకేతరులంతా కూడా క్రీడలు మారినారుండే ఆ జీవతాభిమానములన్నీ కూడా ఎక్కడి వక్కడే ఆగిపోయినవి పదములు అది య ప్రమాణములు చె నమ్మెద అవన్నీ సక్రమంగా చెప్పినట్లయితే నేను నమ్ముతాను గాని లేకపోతే వినయం మరు నంద నుండు రామలక్షణల రూప లక్షణ విశేషం వెలింగింపదల సీతనవలోకించి అని అడుగగా రామలక్షణల విషయమంతా కూడా చెప్పదలంచి సీతామహాదేవి వాయుటకు మద్భాగ్ని రామలక్ష్మణుల సర్వాయవ సన్నివేశ ప్రకారం విరింజింపు మని అడిగిటివి ఆ ఓ తల్లి నా భాగ్యవశించేత రామలక్ష్ణుల యొక్క విషయములు సౌందర్యాది గుణములు ఆ కొలతులు అడిగినావు గనుక సరిపోయింది లేకపోతే రావణుడివే నీవని శంకించి కూర్చుంటే నేనేమి చేసేది దీని వరంతయే మీ ఎత్తము సవిస్తరంగా వినిపించట దత్తా అవసానమై విను ఆ కనుక దీనివల్ల ఏమి లేదు చక్కగా చెబుతాను కానీ భయపడకుండా వినవమ్మాడు రూపవంతుడో తల్లీ రాముడు రామచంద్ర స్వామి ఆ కంతు జయంత వసంతులను ధికరించుతున్న సౌందర్యం గల వాడు సమస్త ప్రాణ సంరక్షణ జెల్లీలాచతురుడు ఆ సమర్థమైనటువంటి ప్రాణులను రక్షించడం ఎందు దాన క్షణ్య సంపన్నుడు అద్న గుణము దయా మొదలైనటువంటి గుణముల చేత కూడిన వాడువాహ పత్ర నేత్రుడు వికసించిన తామరల వంటి నేత్రములు గలవాడు జగత్ పూజ్యు మూడు లోకముల చేత పూజింపదగినవాడు త్రైలోక్య సంపల్లా ఆ మూడు లోకములందున్నటువంటి ఐశ్వర్యమంతా తనకే గలిగిన వాడు జగత్ ప్రఖ్యాత ఆ మూడు లోకముల చేత లోకములకు ప్రసిద్ధి అయిన శౌర్యం గలవాడు అతుల భూజమున నక్క ఆ తేజపు గొప్ప తేజస్సునందు సూర్యునితో సమానుడు మనీషి సముడు బుద్ధి అన్న బృహస్పతితో సమానుడుపు సన్నిహుడు